ీ గురుభ్యో నమరి ఓ మహాగణాధిపతీ మహాగణాధిపతీ మహాగణధిపత ారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్యపరు పరంపరా అగజాన పద్మాకం గజానమర్నిశం అనేకదం తం భక్దంతముపా స్మహే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేత జ్యోతిష్ాస్త్రహాపుణ్యం ప్రత్యక్షమీ గోపితర్కౌ సాక్షిణ త్రౌతస్మార్తది సాధనం వాల్మీకేర్మునిసింహస్ కవిత వనచారిణ శృణవన్ రామకథానాదం కోనయాతి పరం రామాయణం మహాకావ్యం సర్వేదార్థసంమితం రామచంద్ర గుణోపేతం సర్వకళ్యాణ సిద్ధిదం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ నమస్కారాలు శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇది మన తెలుగు వాళ్ల తొలి పండుగ నవచైతన్యానికి నవ్యశోభకు విశ్వసౌందర్యానికి ఉజ్వల ప్రతిక ఉగాది వేడుక ప్రకృతిని మన ఆశలకు ఆకాంక్షలకు ప్రతీకగా చూపించి మనలోని నిరాశానిస్పృహులను పోగొట్టి నవచైతన్యానికి నాంది వాక్యం పలికి కొత్త జీవితానికి మొగ్గలు తొడిగించి ఉత్తేజాన్ని నింపేదే ఉగాది పండుగ మూడువారి నిశ్చేతనంగా ఉన్న శిశిరంలోంచి వినూత్న శోభను చిగురింపచేసి దివ్యానుభూతుల్ని పలుకుతుంది అందుకే ఒక్కసారి శ్రీ జయనామ సంవత్సరానికి వీడుకోలుగా శ్రీ మన్మథనామ సంవత్సరానికి స్వాగతంగా సుస్వాగతంగా కరతాళధ్వనులతో ఆహ్వానం పలుకుదాం ఈ పంచాంగ శ్రవణాన్ని మీకు వినిపిస్తున్నటువంటి నేను డాక్టర్ గోలి ఆంజనేయులు తెనాలి ఈ పంచాంగ శ్రవణం నిర్వహించటానికి మీ అందరికీ వినిపించటానికి ఎంతో సంతోషిస్తున్నాను భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో ప్రాధాన్యం ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు పండుగలంటే సంబరం ఆనందం ఉత్సాహం ఉల్లాసం పండుగలు మన సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబాలు సమిష్టి ఆనందానికి సామాజిక జీవనానికి సహజీవన సౌందర్యానికి ప్రతీకలు అందుకే మనం పంచాంగం చూస్తే సంవత్సరం అంతా పండుగలే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం కోసం జీవితాన్ని సాఫల్యం చేసుకోవటం కోసం సార్థకం చేసుకోవటం కోసం ఈ పండుగలన్నీ కూడా మనకు పెద్దలు ఇవ్వటం జరిగింది వైదిక కాలమానంలో సంవత్సరం ఒక అద్భుతం ఆద్యంతాలు కాలచక్రంలో మన అస్తిత్వాన్ని చెప్పేది సంవత్సరమే జననం విద్య వివాహం ఉద్యోగం సంతానం చివరకు మరణం కూడా కాలంతో ముడిపడిందే అందుకే కాలాన్ని దైవంగా ఆరాధిస్తాం ఇంటింట వాడవాడల గ్రామ దేశమంతా ప్రపంచంలో మనవాళ్లు ఎక్కడ ఉన్నా ఉగాది వేడుకలు మామిడి తోరణాలు బంధుమిత్రులు బంగారు నగలు ఉగాది పచ్చడి దానధర్మాలు కవి సమ్మేళనాలు వేదమంత్రాలు పంచాంగ శ్రవణాలు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అళ్ళుళ్ళు మనుమలు మనుమరాళ్ళు అంతా సంబరం సంతోషం చైత్రేమాసి జగద్బ్రహ్మా స్వసర్జ ప్రథమేహనీ వుగాది అదే యుగాది సృష్టి ప్రారంభమైనటువంటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి ప్రథమ ఋతువు ప్రథమ మాసం ప్రథమ నక్షత్రం ప్రథమ తిథి వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా ఈ ఉగాదితోనే ప్రారంభం శ్రీరామనవమి తెలుగువాళ్ళు భద్రాచలంలో ఒంటిమిట్టలో అద్భుతంగా రామకల్యాణాలు జరుపుతారు ఈ మానవాళ్ళంతా కూడా రాముణ్ణి ఆదర్శంగా ఒక రామరాజ్యంగా రాముడిలా ప్రతి పురుషుడు సీతల అట్లాగే రామాయణంలా అందరూ కూడా ఆనందంగా ఉండాలనేదే దాని పరమార్థం ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని మీకు సమర్పించటం నా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ అనేక రకాలైనటువంటి విధులను మనం ఆచరిస్తాం కదా వాటి వల్ల ఎంతో ప్రయోజనం ముఖ్యంగా ప్రధానమైనటువంటి విధి పంచాంగ పూజ దాన్నే పంచాంగ శ్రవణం అంటాం ఈ పంచాంగ శ్రవణం వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏ విధంగా నమ్మాలి అది తెలుసుకొని జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా నానాకర్మ సుాధనం సముచిత పంచాంగమాకర్ణ్యత పంచాంగం శ్రవణం చేసినట్టయితే కళ్యాణ గుణాలన్నీ కూడా వస్తాయట శత్రువులు లేకుండా పోతారట దుస్వప్నాలు తొలగిపోతాయి గంగా స్నాన విశేషపుణ్య ఫలదం మన సంస్కృతిలో గంగా గంగేతి యోబ్రవన్ యోజనానం శతైరపి కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి కూడా గంగా గంగా అంటేనే పుణ్యం అన్నారు అట్లాంటిది పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందన్నారు అట్లాగే గోదానం ఒక అద్భుతమైనటువంటి గోదానంతో సమానంగా పంచాంగ శ్రవణాన్ని చెప్పారు ఆయుర్దాయం పెరుగుతుంది శుభమైనటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మంచి సంతానం కలుగుతుంది నానా కర్మ సుసాధనం జీవితంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతంగా నెరవేరుతాయని చెప్పి పంచాంగం వల్ల ప్రయోజనంగా చెప్పారు దీన్ని చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి సామాన్యుడికి అనిపిస్తుంది ఏమంటే పంచాంగం చదివితే ఇవన్నీ ఎలా వస్తాయండి అని అది అర్థం చేసుకోవాలి అంటే పంచాంగము యొక్క పరమార్థం తెలుసుకోవాలి పంచాంగం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి పంచాంగము అంటే ఐదు అంగాలు కలిగినటువంటిది తిథిర్వార నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ కాల కర్మ కర్మకృద్ధిమాన్ కాలం యొక్క విలువ తెలుసుకోవాల్సి ఉంటుంది కాలమే జీవితం కదా మనందరికీ కూడా పుట్టినరోజు మరణించేటువంటి రోజు అట్లాగే పెరగటం విద్య ఉద్యోగం ఉద్యోగ విరమణ వివాహం సంతానం అన్నీ కూడా కాలంతో ముడిపడినటువంటివే ఆ కాలం యొక్క విలువను సక్రమంగా తెలుసుకొని ఏ సమయంలో ఏం చెయ్యాలి ఏ సమయంలో ఎలా ఆలోచన చెయ్యాలి ఏ సమయంలో ఎలా ఆచరించాలి ఇది తెలుసుకోవటమే పంచాంగ శ్రవణం అందుకే మన వాళ్ళు అంటారు కదా టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ అందువల్ల కాలం యొక్క విలువ తెలుసుకొని కాలానుగుణంగా మన బుద్ధిని ఉపయోగించి జీవితాన్ని ధన్యం చేసుకోవటమే పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి పరమార్థం నిజంగా కాలం విలువ తెలుసుకున్నవాడికి ఏ కాలంలో ఏ రకంగా ఉండాలో తెలుసుకొని జీవితాన్ని నడుపుకుంటే ఈ పుణ్య ఫలాలన్నీ కూడా తప్పకుండా వస్తాయి ఉదాహరణకి ఆరోగ్యం ఉందనుకోండి ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ సమయంలో ఎలాంటి వ్యాయామం చేయాలి ఇవన్నీ కూడా కాలం యొక్క విలువ తెలుసుకొని ఆచరిస్తే తప్పనిసరిగా చక్కటి ఆరోగ్యం ఉంటుంది అట్లాగే శత్రువులు పోతారన్నారు బయట ఉండేటువంటి శత్రువులే కాకుండా మనకు అంతరంగా ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఆయా సమయాల్లో మనం ఆలోచన చేయాలి ఈ సమయంలో ఇలా మాట్లాడటం తగిందేనా ఈ సమయంలో కోపం తెచ్చుకోవటం తగినటువంటిదేనా అన్నటువంటి కాలం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటమే పంచాంగ శ్రవణం యొక్క పరమార్థం అందుకే వేదం అంటుంది సంవత్సరో వై ప్రజాపతి అట్లాగే విష్ణు సహస్రనామం కూడా అహ భగవద్గీత అంటుంది కాలహ కలయతామహం ఋతూనా కుసుమాకర అందువల్ల మన వైదిక ధర్మంలో ఈ కాలానికి అంతటి ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అది తెలుసుకోవటమే పంచాంగ శ్రవణం యొక్క పరమార్థం అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకటే కాలమానం అరవై సెకండ్లు అరవై నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు అరవై ఐదు రోజులు ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా సమానంగా ఉన్నటువంటిది ఈ కాలం అందువల్ల కాలస్వరూపాన్ని అర్థం చేసుకోవటం మనకు కాలానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటం అప్పుడు జీవితం విజయవంతమవుతుంది అది అద్భుత జీవనం అవుతుంది ఆనంద జీవనం అవుతుంది అర్థవంతమైనటువంటి జీవనం అవుతుంది అందుకే పంతులు గారి చేతిలోనే పంచాంగం కాదు మనందరికీ ఉంటుంది వాచ్ అంటాం వాచ్ యువర్ టైమ్ వాచ్ యువర్ లైఫ్ వాచ్ యువర్ థాట్స్ వాచ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ డీడ్స్ అది కూడా ఒక పంచాంగం లాంటిదే ఈనాటి వరకు సృష్టి మొదలైన తర్వాత తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల పదిహేను సంవత్సరాలు గడిచినట్టుగా మన వాళ్ళు లెక్కవేశారు అందుకే మనం ఏ రకమైనటువంటి శుభకార్యం ఏ రకమైనటువంటి పనిచేసినా శ్రీ మహావిష్ణు రాజయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే ఈ రకంగా కాలాన్ని గురించి స్మరణ చేస్తాం కాలంతో కలిసి మనం నడవాలన్నమాట మన తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఉగాదితోనే అక్కడ కూడా ఉత్సవాలు ప్రారంభం చేస్తారు ఉగాది ఆస్థానం జరుగుతుంది పంచాంగ శ్రవణం చేస్తారు సంవత్సర ఫలితాలు ఆదాయ వ్యయాలు అక్షతారోపణ మంగళహారతి వైభవంగా జరుపుతారు అందుకే కొలువు శ్రీనివాసమూర్తికి కూడా ప్రతి ఉదయం తోమాల సేవ స్నాపన మండపంలో బంగారు సింహాసనం మీద కొలువు చేస్తారు పంచాంగ శ్రవణం జరుగుతుంది తిథి వార నక్షత్రాలన్నీ కూడా చెబుతారు అందుకే రుద్రం కూడా అన్నది కాలాగ్ని రుద్రాయ కాలకాలాయ రామాయణంలో కూడా మనకు కనపడుతుంది వశిష్ఠుల వారు రామచంద్రమూర్తితో ప్రత్యహం ప్రాత పంచాంగ శ్రవణముత్తమం అంటాడు ధర్మరాజు విరాటరాజుకు నిత్యము కూడా పంచాంగం వినిపించేవాడు అందుకే నారాయణ ఉపనిషత్తు కూడా కాళశ్చ నారాయణ అంటుంది అట్లాంటి కాలాన్ని భగవంతుడి స్వరూపంగా తెలియజేసేదే ఈ పంచాంగ శ్రవణం ఉగాది పండుగ వర్తమానంలో శాలివాహన శకం ముఖ్యంగా భారతదేశం యొక్క పంచాంగం ఈ భారత ప్రభుత్వ అధికార పంచాంగం కూడా వాహన శాఖం ప్రకారమే లెక్కించడం జరుగుతుంది ఇప్పుడు పంచాంగ స్వరూపాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం ఇది తెలుసుకున్నటువంటి అలాంటి వాళ్లకే కాలం యొక్క గొప్పతనం తెలిసి పంచాంగం యొక్క పరమార్థం బోధపడుతుంది పంచాంగం అంటే ఏమిటి తిథిర్వారం నక్షత్రం యోగకరణమేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్ పంచాంగమితి జానీయా లోక సాధన కారణం అది కాలం యొక్క స్వరూపం పంచాంగము అంటే కాలం యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి శాస్త్రం తిథి వారము నక్షత్రము యోగము కరణం అంటాం ఒక్కొక్క అంగం వల్ల ఒక్కొక్క ప్రయోజనం తిథే శ్రియమాప్నోతి వారాదాయువర్ధనం నక్షత్రత్తరే పాపం యోగాద్రోగ నివం కరణా కార్యసిద్ధిస్ూ పంచాంగఫలముత్తమం కాళవిత్ కర్మకృద్ధీమాన్ లోకసాధన అంటే పురుషార్థసాధన ధర్మార్థ మోక్షాలను సాధించటం కాలం విలువ తెలుసుకొని కర్మలు చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది జీవితం సుఖవంతం అవుతుంది ఆనందమయం అవుతుంది అందుకే సనాతన హైందవ జీవిత పురుషార్థాలైన ధర్మార్థ కామమోక్షాల సాధన జీవన సాఫల్యం అన్నీ కూడా ఆ కాలం విలువ తెలుసుకోవటంలోనే ఉన్నది అందుకే రామాయణం అంటుంది కాలోహి దురతి క్రమహ ధర్మరాజు నలమహారాజుల యొక్క చరిత్రలు మనకదే ఉపదేశం చేస్తాయి అష్టైశ్వర్యాలతో తొలతూగేవాడు కృంగి నిష్టదరిద్రుడవుతాడు కుచేలుడు లాంటి దరిద్రుడు మహాఐశ్వర్యాన్ని పొంది గొప్పవాడవుతాడు ఇదంతా కాలప్రభావం కాక మరేమిటి మన తెలుగు వాళ్ల పంచాంగం చాంద్రమానం ప్రకారం లెక్కించటం జరుగుతుంది అసలు భారతదేశంలో ఇతర గణన పద్ధతులు ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు వైదిక స్మార్త స్మార్థకర్మలకు మాత్రం చాంద్రమానాన్నే అనుసరిస్తారు అది తెలుగు వాళ్ల యొక్క ఔన్నత్యం శాలివాహన శకం భారత ప్రభుత్వ అధికార శకం జాతీయ పంచాంగం నేషనల్ క్యాలెండర్ వర్తమాన రెండు సంవత్సరాన్ని శాలివాహన శకం పంతొమ్మిది సంవత్సరంగా పిలుస్తాం ఇక పంచాంగం వివరాల్లోకి వెళ్లబోయే ముందు క్లుప్తంగా ఉగాది పండుగ ఆ రోజు చేసేటువంటి విధులు బంధువులందరితో కలిసి చక్కగా ఆదిత్యాదిగ్రహాన్ సర్వేన్ విప్రాన్ సమ్యక్ ప్రపూజయేత్ ఆ తర్వాత పీయూషోద్ధం భక్షేత్సౌఖ్యం మానవో వ్యాధినాశనం విద్యాయుర్శ్రీర్లభతే వర్షమూలే వేపపువ్వు పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటాం శరీరమాద్యం కలు ధర్మ సాధనం కదా జీవితంలో ఏది సాధించాలన్నా శరీరము ఆరోగ్యము ఉండాలి అందుకోసమే ఈ నింబకుసుమ భక్షణం వేప పచ్చడి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ వేపవు పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటూ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చె సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఒక జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది ఈ వేపపు పచ్చడి మామిడి చిగుళ్ళు బెల్లము ఉప్పు చింతపండు నెయ్యి జీవితంలో తీపి పులుపు వగరు కారం చేదు ఉప్పు అట్లాంటి అనేక రకాలైనటువంటి కష్టాలు సుఖాలు మంచి చెడు ఎన్నో అనుభవాలుంటాయి ఆ పాఠం చెప్పేదే ఈ వేపపు పచ్చడి ఈ ప్రసాదాన్ని పదిహేను రోజులు కనీసం తొమ్మిది రోజులన్నా తీసుకున్నట్టయితే మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు అట్లాగే సామాజికమైనటువంటి విషయం కూడా ఉన్నది ఉగాదిలో పూర్ణ కుంభ దానం చేస్తాం దాన చేస్తారు బంగారం వెండి రాగి అట్లాగే పంచలోహ కలశం నూతన వస్త్రాలు పురోహితులకు దాన ఇస్తారు సాటి ప్రజలకు దాన ఇవ్వడం జరుగుతుంది అట్లాగే చలివేంద్రాల ఎన్ని పెట్టి ప్రపాదానంగా పితృదేవతలను సంతోషపరుస్తుంటారు మనవాళ్ళు ఇక స్వస్తిశ్రీ మన్మధనామ సంవత్సరం ప్రభవాది సంవత్సరాల్లో ఇరవై వర్తమాన శ్వేతవరాహ కల్పంలో ఏడవది అయిన వైవస్వతం అన్వంతరం ఇరవై ఎనిమిదవ మహాయుగం కలియుగం ప్రథమ పాదం ఐదు వేల నూట పదహారు ఈ మన్మధనామ సంవత్సరానికి అధిపతి ప్రజాపతి కాలానికి మనం ఇచ్చే గౌరవం మర్యాద శ్రీ మన్మధనామ సంవత్సరం అంటాం ఈ సంవత్సరాన్ని కాలపురుషటి నామంతో మన్మధుడు మన్మథుడంటే మనందరికీ ఇష్టమే అత్యంత మనోహరమైనటువంటి పేరు ప్రేమకు ప్రతిరూపం సుఖానికి ఆనందానికి మరో పేరు మన్మధుడు శివమహాదేవుడి చేత దహించబడ్డా అందరికీ వందనీయుడు పూజనీయుడే శివపార్వతుల కళ్యాణకారకుడు మన్మధుడు తారకాసుల సంహారం కోసం దేవతల కోరికపై శివుడి మీద మన్మథుడు బాణాలు సంధించి ఆయన ఆగ్రహంతో భస్మమై అనంగుడిగా కీర్తి సంపాదించాడు మన్మధుడి జీవితం త్యాగానికి ప్రతీక అందుకే ఆయన పేరుతో కాలాన్ని పూజిస్తున్నాం గౌరవిస్తున్నాం ధను పౌష్యం మౌర్వీ మధుకరమయీ చంచలదృశం స్వయం చైకోన నంగ సకల భువనం వ్యాకులయతి ఆయనవి పుష్ప బాణాలు తొమ్మిదల ఆయన వింటికి నారి చంచలమైన చూపులే బాణాల కోణాలు చంద్రుడే ఆయన స్నేహితుడు శరీరం లేకున్నా లోకాన్ని వ్యాకులం చేస్తాడు అందుకే మన్మధుడు అంటే మనహ మథన మనస్సును మధించేటువంటి వాడు అందువల్ల ఈ సంవత్సరానికి మనం ఆ మనమధనామంతో పిలుస్తూ ఉన్నాం ఇక ఈ మన్మధనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ముందుగా ఈ సంవత్సర ఫలితాలు నవనాయక ఫలితాలు దేశవ్యాప్తంగా ఉండేటువంటి సాధారణ పరిస్థితుల గురించి చూసి ఆ తర్వాత మనందరికీ ఆసక్తి మనందరికీ ఇష్టమైనటువంటి పంచాంగ ఫలితాలు ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అవన్నీ తెలుసుకోవటం ఒక మానవ మేధస్సులో ఉన్నటువంటి ఉత్సాహం ఆ భవిష్యత్తు గురించి ఆలోచన చేయటం ప్రతి చేసేటువంటి పని దాన్ని ఆలోచన చేసినట్టయితే మంచి చెడులను బెరీజు వేసుకొని జీవితాన్ని చక్కగా నడుపుకోవడానికి వీలవుతుంది మన్మథాబ్దే తధాలోకా సత్కేళీ రసలోలు పాహ కోణార్గత వ్యవహారేతు జాయంతే మన్మథే దుఃఖతా ప్రజా ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రజలు నానావిధ సుఖాలు సౌఖ్యాలు అనుభవిస్తారు పంటలు బాగా పండుతాయి కొన్ని ప్రాంతాల్లో కంకులు ఉన్న ధాన్యాలు సక్రమంగా పండవు ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం రాజకీయ కల్లోలాలు అధికంగా ఉంటాయి ఫలితంగా ప్రజలు కష్టనష్టాలు ఎదుర్కొంటారు అందువల్ల మనుమతుడు సుఖ సంతోషాలు ఇచ్చిన మనస్సును మధింప చేస్తూ ఉంటాడనమాట మేష సంక్రమణం యొక్క సంవత్సర ఫలం చూసినట్టయితే ఈ మన్మథనామ సంవత్సరం చైత్ర బహుళ దశమి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల పదిహేను మధ్యాహ్న సమయంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు ఇందువల్ల దేశ ఆర్థిక రంగం ద్వితీయాధిపతి అయిన రవిచంద్రుల మధ్య శుభదృష్టి ఉన్న ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయి విదేశీ వాణిజ్యం ఆర్థికంగా లాభిస్తుంది అట్లాగే స్వల్పకాలిక ప్రయోజనాలు ఆశించి పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద దేశ ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక రాజకీయ రంగం చూసినట్టయితే దశమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ లగ్నంలో ఉన్న గురుతో ప్రతికూలంగా ఉండటం ఏడవ స్థానంలో చంద్రుడు బలహీనంగా ఉండటంతో ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుంది వ్యాధిపతి బుధుడు దశమంలో ఉండటం వల్ల రాజకీయ ప్రముఖులకు అప్రతిష్ఠ ఎదురవుతుంది శత్రుపీడ అధికం మహిళల కారణంగా రాజకీయ రంగంలో చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మహిళలపై దౌర్జన్యాలు పెరిగే విషయం కూడా ఉన్నది మహిళల సంక్షేమం కోసం నూతన చట్టాలు కూడా వస్తాయి రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఈ రంగం కొంత ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ శని చంద్రులతో ఒడుదొడుకులుంటాయి ఇక ఉపాధి రంగం చూస్తే సామాన్య ప్రజలకు మంచి ఉపాధి అవకాశాలు ప్రధానంగా ఐటీ రంగం పారిశ్రామిక రంగం వ్యవసాయాల్లో ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయి నవనాయక ఫలితాలు ఒక దేశాన్ని ఏ రకంగా అయితే మంత్రులు రాజులు ఉంటారో ఈ పంచాంగ గణనలో కూడా నవనాయకులని ఉంటారు ఈ మన్మథనామ సంవత్సరానికి రాజు శని రాజు శని అయినందువల్ల వర్షాలు స్వల్పంగా కురుస్తాయి యుద్ధ భీతి ఉంటుంది ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు చోరభయం అధికం ప్రజలు ఆకలి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు నువులు నువ్వుల నూనె అట్లాగే చర్మము మద్యం మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి రాజు వాహనం అశ్వం భూకంపాది ఉపద్రవాలు అధికం పంటలు స్వల్పంగా పండుతాయి ఇక మంత్రి కుజుడు కుజుడు మంత్రవటంతో ప్రజల మధ్య కలహాలు దేశంలో యుద్ధభీతి అధికంగా ఉంటుంది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి ధాన్యాదుల ధరలు పెరుగుతాయి లోహాల ధరలు సరసంగా ఉంటాయి సేనాధిపతి చంద్రుడు ఆహార పదార్థాలు వెండి బంగారం పెట్రోలు కిరోసిన్ వెన్న నెయ్యి పంచదార బియ్యం ధరలు పెరుగుతాయి ప్రజలకు క్షేమం ఆరోగ్యాలు సస్యాధిపతి శుక్రుడు కావటం వల్ల తెల్ల ధాన్యం తెల్ల భూములు బాగా ఫలిస్తాయి దేశంలో సుభిక్షంగా ఉంటుంది తరలు సరసంగా ఉంటాయి ధాన్యాధిపతి బుధుడు అందువల్ల అన్ని పంటలు మధ్యస్థంగా ఫలిస్తాయి గాలి వల్ల మబ్బులు ఎగిరిపోతాయి తుఫానుల వల్ల నష్టం జరిగే అవకాశం కనపడుతున్నది అర్ఘాధిపతి చంద్రుడు అందువల్ల పంటలు బాగా పండుతాయి తేనె రసాలు ముత్యాలు చేపలు గోధుమలు ఆహార ధాన్యాలు పెట్రోలు పంచదార ఇలాంటి వాటి యొక్క ధరలు అట్లాగే తమలపాకులు బియ్యం వెండి బంగారం వస్త్రాలు వీటి ధరలు పెరుగుతాయి మేఘాధిపతి చంద్రుడు దేశంలో సువృష్టి నెలకొంటుంది ధాన్యాలు బాగా పండుతాయి గోవులు విశేషంగా పాలిస్తాయి రసాధిపతి శని అందువల్ల నువ్వులు మినుములు వలవలు తదితర నల్లని ధాన్యాలు ఆ ధరలన్నీ కూడా పెరుగుతాయి అల్పవృష్టి అంటే తక్కువగా ఉంటుంది వర్షం నీరసాధిపతి గురువు ఒక్కలు బంగారం మణులు వెండి ధాన్యం పూలు పత్తి సుగంధ ద్రవ్యాలు వీటి యొక్క ఉత్పత్తి అధికంగా ఉంటుంది ధరలు హెచ్చు తగ్గుల్లో సజ్జనులకు మాత్రం చక్కటి ఆదరణ ఉంటుంది ఈ మన్మథనామ సంవత్సరంలో వాస్తు కర్తరి దాన్నే కత్తెర అంటాం మనవాళ్ళు నక్షత్రాలు కత్తెర రూపంలో ఉంటాయి ఈ సంవత్సరం వైశాఖశుద్ధ పౌర్ణమి నాలుగు మే రెండు సోమవారం నాడు వాస్తు కర్తరి ప్రారంభం ఇరవై మే రెండు శుక్రవారం నాడు ఆ కత్తెర అనేది ముగుస్తుంది ఈ మధ్య రోజుల్లో మాత్రం నూతన గృహ ఆరంభాలు బావులు తవ్వటం బోర్లు వేయించుకోవటం ఇళ్ళు కోల్చటం నూతనమైనటువంటి ప్రక్రియలను మనం చెయ్యం చేయకూడదు పెద్దల యొక్క మాట ఇక మూఢం శుక్రమౌఢ్యం గురుమౌఢ్యం అంటాం నిజ ఆషాఢ బహుళ సప్తమి ఆగస్టు ఆరో తారీఖు రెండు గురువారం నుంచి ఈ శుక్రమౌఠ్యం ప్రారంభమయ్యి శ్రావణశుద్ధ షష్ఠి ఇరవై ఆగస్టు రెండు వేల పదిహేను వరకు ఈ మౌఢ్యం ఉంటుంది ఈ మధ్య రోజుల్లో వివాహాలు గృహారంభం గృహప్రవేశాలు శుభకార్యాలు చేయకూడదు అట్లాగే గురుమౌఢ్యం ఆషాఢబహుళ త్రయోదశి పన్నెండు ఆగస్టు రెండు వేల ప్రారంభమై ఏడు సెప్టెంబరు రెండు సోమవారం ఉదయంతో అంతమవుతుంది ఈ సమయాల్లో కూడా వివాహాలు గృహారంభాలు గృహప్రవేశాది శుభకార్యాలు ఏమీ కూడా చెయ్యరు ఇక ఈ మన్మథనామ సంవత్సరంలోని ప్రధానమైన అంశం గ్రహణాలు ఈ గ్రహణాల్లో మనం శాస్త్రపరంగా అనేక విధులు ఆచరించాలి మన్మథనామ సంవత్సరం చైత్ర పౌర్ణమి నాలుగవ తారీఖు ఏప్రిల్ రెండు శనివారం చంద్రగ్రహణం ఉన్నది ఇది మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలు రాత్రి వరకు ఈ గ్రహణం ఉంటుంది అట్లాగే బాద్రపద పౌర్ణమి ఇరవై ఎనిమిదో సెప్టెంబరు సోమవారం ఉత్తర నక్షత్రంలో చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుంది సూర్యగ్రహణం ఇది మన భారతదేశంలో కనపడదు అది శ్రావణ అమావాస్య పదమూడవ తారీఖు సెప్టెంబరు రెండు వేల పదిహేను ఆదివారం నాడు ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది ఇక చాలా ఆసక్తికరమైనటువంటిది మనందరికీ ఆనందాన్ని కలిగించేది గోదావరి నదీ పుష్కరాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు అందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి పద్నాలుగో తారీఖు జూలై మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు గోదావరి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమవుతాయి ఆ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో స్నానం దాన పితృకార్యాలు చేస్తే శుభం కలుగుతుంది పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు మరొకటి మకర సంక్రమణం స్వస్తిశ్రీ మన్మధనామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠి అంటే పద్నాలుగు జనవరి రెండు వేల గురువారం రాత్రి ఉత్తరాభద్రా నక్షత్రం మకర సంక్రమణం జరుగుతుంది దాని ఫలితంగా సంక్రాంతి పురుషుడు మందనామకుడు ఫలితంగా సజ్జనులకు శుభప్రదం ప్రజలు కష్టనష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి షష్ఠితిథి అయినందువల్ల భయాందోళనలు ఉంటాయి అయినా దేశంలో ధనధాన్య సమృద్ధి మాత్రం ఉంటుంది సంక్రాంతి పురుషుడు వేపాకు స్నానం చేస్తున్నందువల్ల అంటువ్యాధులు ప్రబలవచ్చు ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు అయినా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు దేశంలో యుద్ధ భీతి కొంతవరకు పెరుగుతుందన్నారు అట్లాగే మామిడి పండు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ ఆ పంటకు హాని జరగచ్చు లోహాల ధరలు పెరుగుతాయి సంక్రాంతి పురుషుడు యొక్క వాహనం వరాహం అందువల్ల రాజకీయ నేతలు కొన్ని చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది యుద్ధ భీతి ఆయుధాల కోసం ఎక్కువగా ఖర్చు చేయటం ఇవన్నీ కూడా ఫలితాలుగా ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు ఆభరణాలు ధరలన్నీ కూడా అధికంగా ఉంటాయి సంక్రాంతి పురుషోత్పత్తి కాలే దానం స్వశక్త దీయంతే దోషనాశనం అందువల్ల మనమంతా కూడా మన శక్తికి తగినట్టుగా దాన ధర్మాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత మనందరికీ ఆసక్తి కలిగించేటువంటిది మనందరం ఈ పంచాంగ శ్రవణంలో దేనికోసమైతే ఎదురు చూస్తున్నాము ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం అది శ్రీ మన్మధనామ సంవత్సరంలో ఉండేటువంటి వ్యక్తిగత ఫలితాలు అందరికీ ఆసక్తే కదా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అలా ఆలోచన చేసినట్టయితే సరైనటువంటి అవగాహనతో జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాసుల వారీగా ఉన్నది ఎవరి రాసి వాళ్ళకి తెలుసు కాబట్టి వాటి గురించి అర్థం చేసుకోవాలి అట్లాగే రాజపూజ్యం అవమానం ఏమండి ఈ రోజుల్లో రాజులు అంటే ప్రజలే ప్రజల పూజ్యం ప్రజల అవమానం అంటే సమాజంలో సాటి స్నేహితులు బంధువులు అట్లాగే మనకిచ్చేటువంటి గౌరవం మనకి చేసేటువంటి అవమానాలు అందుకోసం ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది అది రాజపూజ్యం అవమానం యొక్క పరమార్థం ఇక ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మేషరాశివారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం వృషభం ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం మిథున రాశివారికి పదకొండు ఐదు కర్కాటకం ఐదు ఐదు సింహం ఎనిమిది పద్నాలుగు కన్య పదకొండు ఐదు తుల ఎనిమిది ఎనిమిది వృశ్చికం పద్నాలుగు పద్నాలుగు ధనుస్సు రెండు ఎనిమిది మకరం ఐదు రెండు కుంభం ఐదు రెండు మీనం రెండు ఎనిమిది ఈ ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని మన ఆర్థికమైనటువంటి పరిస్థితులను మన ఆదాయాన్ని వ్యయాన్ని ఆదాయాన్ని పెంచుకోవటం లేదా వ్యయాన్ని తగ్గించుకోవటం ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఆ ఇబ్బందులు లేకుండా పోతాయి అట్లాగే ప్రజాపూజ్యం ప్రజా అవమానం అదే రాజపూజ్యం అవమానం మేషం మూడు ఆరు మొదటిది పూజ్యం రెండవది అవమానం అనమాట వృషభం ఆరు ఆరు మిథునం రెండు రెండు కర్కాటకం ఐదు రెండు సింహం ఒకటి ఐదు కన్య నాలుగు ఐదు తుల ఏడు ఒకటి వృశ్చికం మూడు ఒకటి ధనుస్సు ఆరు ఒకటి మకరం రెండు నాలుగు కుంభం ఐదు నాలుగు మీనం ఒకటి ఏడు ఈ రాజపూజ్యం అవమానాలతో అంటే ప్రజాపూజ్యం అవమానాలు ఉంటాయి కాబట్టి మానవ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది ఇక ఆ తర్వాత వ్యక్తిగతంగా ఒక్కొక్క రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఒక్కొక్క రాశి వాళ్లకు అనేకం చెబుతారు కదా మరి అవన్నీ మనకి వర్తిస్తాయా అంటే ఇవి స్థూలంగా చెప్పేటువంటి ఫలితాలు ఒక్కొక్క రాశి మనకు ఉన్నది పన్నెండు రాసులే కదా ఒక్కొక్క రాశిలో కోట్లాది మంది ప్రజలుంటారు అనేక రకాల వయసు వాళ్ళు ఉంటారు అనేక రకాల ఆర్థిక స్థాయి వాళ్ళు ఉంటారు అందువల్ల ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయా మన యొక్క పరిస్థితిని బట్టి మనం అంచనా వేసుకోవాలి ఏవి మనకు సంబంధించినవి ఏవి సంబంధం లేదో తెలుసుకొని జీవితాన్ని నడుపుకోవాలి అంతేగాని ఏమండి మేషరాశిలో పది కోట్ల మంది ఉంటే అందరికీ ఇవి జరుగుతా జరుగుతాయా అంటే అందరికీ అన్నీ జరుగుతున్నాయా అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం స్థూలంగా ఉండే ఫలితాలు ఇవి వీటిని దృష్టిలో ఉంచుకొని జీవితాన్ని మనం నడుపుకోవాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు స్థల గృహ నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు విదేశీ వ్యవహారాలు ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పరిచయాలు లాభిస్తాయి సొంత ఇంటి కళ ఫలిస్తుంది వాహన యోగం కలుగుతుంది ప్రేమానుబంధాలు బలపడతాయి అయితే జనవరి ఆగస్టు మాసాల మధ్య అన్ని విషయాల్లోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది ఆస్తుల క్రయ విక్రయాల్లో ఊహించని చిక్కులు ఎదురవుతాయి సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అట్లాగే కుటుంబం విస్తరిస్తుంది బంధువుల సహకారం లభిస్తుంది అయినా శని సంచారం వల్ల ఆర్థిక విషయాలలో చిక్కులు ఆరోగ్యం మందగించటం డబ్బు విషయంలో మాట పడాల్సి రావచ్చు రుణ బాధలు పెరగచ్చు అందువల్ల మానసిక అశాంతి కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం నడుచుకుంటూ దుర్గాదేవిని ఆరాధించటం వల్ల శుభమైనటువంటి ఫలితాలు సాధిస్తారు దుర్గా సప్తశతి పారాయణం చేయటం శ్రవణం చేసినట్టయితే మనసు దృఢంగా ఉండి ఈ ఉన్న ఫలితాలన్నీ కూడా మనం ఆనందంగా స్వీకరిస్తాం అట్లాగే వృషభ రాశివారు వృషభ రాశి వారికి జన సంబంధాలు విస్తరిస్తాయి సోదరి సోదరులు బంధువుల విషయంలో శుభ పరిణామాలు సంభవం విద్యార్థులైతే లక్ష్యాలన్నీ సాధిస్తారు సొంత ఇల్లు సమకూర్చుకుంటారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉన్నది వృత్తిపరంగా స్థాన అవకాశం న్యాయ రాజకీయ ప్రచురణ రవాణా విద్యారంగంలో వారికి ఎంతో ప్రోత్సాహకరం విద్యార్థుల్లో అశ్రద్ధ పెరగచ్చు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సోదరి సోదరుల వ్యవహారాలు అశాంతి కలిగిస్తాయి రాజకీయ రంగంలో వాళ్ళు జాగ్రత్త పాటించాలి శివారాధన చేయటం ఈ సంవత్సరం సత్ఫలితాలను ఇస్తుంది శివమహాదేవుడి యొక్క అష్టోత్తరాలు చదవటం రుద్రాభిషేకాలు చేసుకోవటం అట్లాగే శివ కళ్యాణాన్ని శ్రవణం చేయటం తద్వారా మనశ్శాంతి కలిగి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్పై వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి రావచ్చు ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది అట్లాగే విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలను సాధిస్తారు సోదరీ సోదరుల విషయాల్లో శుభ సంభవం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో శుభ ఫలితాలు సాధిస్తారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం హనుమాన్ చాలీసాని పారాయణ చేయటం మనస్సు దృఢపడటానికి మానసిక శక్తికి అవకాశం కలుగుతుంది అందువల్ల పెట్టుబడుల్లో జాగ్రత్త వహిస్తూ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి పై అధికారులతో మనస్పర్ధల కారణంగా నష్టపోవచ్చు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అశాంతికి గురవుతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈ ఏడాది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రమోషన్లు బదిలీలకు అవకాశాలు ఉన్నాయి సృజనాత్మకమైనటువంటి ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు గృహ నిర్మాణం స్థల ఎంతో అనుకూలంగా ఉంది ప్రముఖులతో పరిచయాలు పురోగతికి ఉపయోగపడతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సినీ రంగాల వాళ్లకి ప్రోత్సాహకరంగా ఉంటుంది గురువు వక్రించిన జనవరి ఏప్రిల్ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి అలర్జీలు బాధిస్తాయి కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది జపాలు చేయటం అట్లాగే అభిషేకాలు చేయటం అలవాడు చేసుకున్నట్టయితే మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది అయినా ఈ కర్కాటక రాశి వాళ్లకు రాహుకేతువుల సంచారం వల్ల అన్నదమ్ముల మధ్య అపోహలు అట్లాగే విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఆర్థిక విషయాల్లో నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధించవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల్లో తొందర లేకుండా ఉండాలి సింహరాశి వాళ్ళు ఈ ఏడాది ఆస్తులు పెంపొందించుకుంటారు ఉద్యోగాల్లో భాగంగా యానం చేస్తారు వాహనాలు స్థిరాస్తులు కొనుగోళ్లు చేస్తారు అట్లాగే విద్యార్థులకు శుభప్రదం ప్రేమలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనబడుతుంది విదేశీ గమనం ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే జనవరి ఏప్రిల్ మాసాల మధ్య ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని చిక్కులు కలుగుతాయి విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది అందుకే దక్షిణామూర్తి స్వామి యొక్క ఆరాధన ఈ రాశి వాళ్ళకి శుభప్రదం శివమహాదేవుడికి లింగాష్టకం చదవటం అట్లాగే అభిషేకాలు చేయటం ఆ జ్ఞానాన్ని ఆ రకంగా పెంపొందింపజేసుకోవాల్సి ఉంటుంది రాహుకేతువుల సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి డబ్బు ఎవరికైనా ఇస్తే మాత్రం సకాలంలో తిరిగి రాదు అందువల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆస్తిపాస్తుల విషయాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లు అధికంగా ఉండవచ్చు కన్యారాశి కన్యారాశి వాళ్లకు ఈ ఏడాది వ్యాపారానికి బాగా అనుకూలం ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రముఖులతో పరిచయాలుంటాయి అట్లాగే జన సంబంధాలు పెరు ఇండ్లల్లో శుభకార్యాలు జరుగుతాయి వినోదాలకు విలాసాలకు సమయం వెచ్చిస్తారు దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది ముఖ్యంగా మన్మథనామ సంవత్సరం కదా అన్ని రాసుల వాళ్లల్లో కూడా దంపతులు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు బృంద కార్యక్రమాల్లో అనవసరమైన ఖర్చులు అట్లాగే మనశ్శాంతి లోపించడం జరుగుతుంది పార్వతీదేవి ఆరాధన వల్ల సత్ఫలితాలు చేకూరుతాయి పార్వతి కళ్యాణాన్ని శ్రవణం చేయటం దుర్గా సప్తశుతి శ్రవణం చేయటం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా ప్రధానమైనటువంటి అంశాలు రాహుకేతు సంచారం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి ప్రియతములతో ఎడబాటు తప్పకపోవచ్చు ఖర్చులు అంచనాలకు మించుతాయి తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ ఏడాది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు రాజకీయ ప్రభుత్వ సహకార రంగాలకు చెందిన వాళ్లకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇళ్లల్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి చిన్నారులు ప్రీతముల విషయంలో శుభపరిణామాలు సంభవం వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు మాత్రం అధికమవుతాయి రుణ బాధలు కూడా ఉండవచ్చు స్థల అవకాశం అధికం శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధనతో శుభ ఫలితాలు కనిపిస్తాయి నిత్యము కూడా ఆ స్వామివారి యొక్క సుప్రభాతాన్ని శ్రవణం చేయటం ఆ స్వామివారికి సంబంధించినటువంటి అన్ని చదువుకోవటం అవకాశం ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేయటం శుభ ఫలితాలను కలిగిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధగా చూపాలి అట్లాగే ఆటంకాలు ఉంటాయి కాబట్టి పనుల్లో పట్టుదలతో కృషి చేస్తూ ఎప్పుడు కూడా మానసిక ధైర్యంతో ఉండాల్సి ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు మాత్రం తగినటువంటి సమయం కాదు మనశ్శాంతి కొంత లోపిస్తుంది అట్లాగే వృశ్చిక రాశి ఈ మన్మథనామ సంవత్సరం గురు శని రాహుకేతు సంచారం పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పై చదువులు విదేశీ గమనానికి అనుకూలం కొత్త వ్యాపారానికి పరిశ్రమల ప్రారంభానికి తగినటువంటి సమయం రాజకీయ కళ సినీ రవాణా విద్య ఐటీ రంగాల వారికి ఎంతో ప్రోత్సాహకరం జనవరి ఏప్రిల్ మధ్య కొంత ఆందోళనలు ఉంటాయి అందువల్ల గణపతి ఆరాధన ఆ గణపతి దేవుడి యొక్క ప్రార్థన చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం ఆ యొక్క సుప్రభాతం చదువుకోవటం దానివల్ల జీవితాన్ని స్థిరంగా ఉంచుకొని ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ప్రేమ విషయాల్లో మాత్రం రాహుకేతువుల సంచారం వల్ల కొన్ని చికాకులు ఎదురవుతాయి రుణ బాధలు పెరగచ్చు ఆస్తి తగాదాలు కుటుంబపరమైన ఒత్తిళ్ల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది ముఖ్యంగా మనమధనామ సంవత్సరం అన్నాం కదా మనసుని మధింపచేస్తాడు అంటే అటు సుఖ సంతోషాలకి మనస్సుని మధిస్తాడు ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనశ్శాంతి లోపించి మనస్సు అనేటువంటిది మధించబడుతుంది అందువల్ల మనసు నియంత్రణ చేసుకోవటం కోసం యోగాభ్యాసం చేయటం వంటివి చేసి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ధనుర్రాసి వాళ్ళు ధనుస్సు ఈ ధనుర్రాసులో జన్మించిన వాళ్ళు ఈ ఏడాది ఆస్తిపాస్తులు బాగా పెంపొందించుకుంటారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అట్లాగే సాంస్కృతిక రాజకీయ కళారంగాలు ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాలు పరిష్కారం సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం జనవరి ఏప్రిల్ మధ్య ఆర్థిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది శ్రీరాముని ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీరాముడికి ఆ రామాయణాన్ని శ్రవణం చేయటం రామాయణాన్ని పఠనం చేయటం ముఖ్యంగా రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం చేయటం మంచి సత్ఫలితాలను ఇస్తుంది రాహు కేతువుల సంచారం కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవర అట్లాగే పై అధికారులతో మనస్పర్ధల కారణంగా నష్టపోతారు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అశాంతికి గురవుతారు మహిళలు కూడా సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఆచితూచి మనం చేసే పనులను ఆచరించాల్సి ఉంటుంది అట్లాగే మకర రాశివారు మకర రాశి వాళ్లకు ఈ ఏడాది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఇళ్లలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది అట్లాగే శ్రీవారు శ్రీమతి లేదా భాగస్వాముల మధ్య అపోహలు తలెత్తే అవకాశం ఉంది వైవాహిక జీవితాల్లో చికాకులు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఆలోచన జరుపుకోవాల్సి ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం సుందరకాండ పారాయణం చేయటం హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం దానివల్ల సత్ఫలితాలు పొందవచ్చు అట్లాగే రాహుకేతువుల కారణం వల్ల ప్రయాణాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు ఏమాత్రము తగదు సన్నిహితుల మధ్య అపోహలు పెరగచ్చు అందువల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా కాలాన్ని గడుపుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళు ఈ ఏడాది కుంభరాశి వాళ్ళకి వైవాహిక జీవితం సుఖవంతంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ రంగంలో వాళ్ళకి విజయం చేకూరుతుంది ప్రముఖులతో పరిచయాలు స్నేహ పెరుగుతాయి అట్లాగే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూత్రాన్ని గుర్తుంచుకొని ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా చదువుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది అట్లాగే ఆరోగ్య విషయంలో మాత్రం రాహుకేతువుల సంచార కారణంగా జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధ ఉన్నట్టయితే నష్టాలు ఎదురవుతాయి మంచి మనసుతో పక్క వాళ్లకు సహాయం చేసి చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు అందువల్ల ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా మసులుకోవాలి అట్లాగే మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్లకు ఈ ఏడాది చదువులు ఆర్థిక విషయాలు వృత్తి వ్యాపారాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా పురోగతి సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి కానీ ప్రేమ వ్యవహారాలు బెడిసి ప్రమాదం మాత్రం ఉన్నది వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికం శ్రమకు తగిన ఫలితం అందకపోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆరాధనతో విజయాలు చేకూరుతాయి జయ పంచకాన్ని చదువుకోవటం సుందరకాండ పారాయణ చేయటం సుందరకాండ పెద్దలు చెప్పేటప్పుడు వినటం వీటి ద్వారా ఈ మీనరాశి వాడు జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చు అట్లాగే ఈ రాహుకేతువుల సంచారం వల్ల భాగస్వాములతో కలహాలు మనస్పర్ధలు అంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం ఆర్థిక విషయాల వల్ల అశాంతికి లోనవటం అశ్రద్ధ కారణంగా ఆరోగ్యం మందగించటం ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి ప్రియతములతో ఎడబాటు తప్పకపోవచ్చు కాబట్టి స్థూలంగా పన్నెండు రాసుల వాళ్ళకి ఉన్నటువంటి ఫలితాలను మనం శ్రవణం చేశాం అందువల్ల దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గమనించి మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని తదనుగుణంగా నడుచుకున్నట్టయితే ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకొని సుఖంగా ఆనందంగా జీవించేటువంటి అవకాశం కలుగుతుంది స్థూలంగా ఫలితాలు మాత్రమే ఇవే అందరికీ వస్తాయా అలాగే ఉంటాయా అన్న ఆలోచన చేయకూడదు శాస్త్రం ఈ రకంగా చెప్పింది కాబట్టి దాని ప్రకారం మనకి వ్యాధి వస్తే అట్లాగైతే వైద్యుడి దగ్గరికి వెళతాము ఇట్లాంటి వాటి కూడా భగవన్నామస్మరణ చేయటం భగవంతుని నమ్ముకోవటం తద్వారా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు ఇది పంచాంగంలో ఉన్నటువంటి రాశిఫలాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే ఆ జీవిత పరమార్థం ఏదైతే ఉందో ధర్మ అర్థ కామమోక్షాలు ప్రతి మానవుడు కూడా సంతోషంగా సుఖంగా హాయిగా ఉండాలని కోరుకుంటాడు కదా తదనుగుణంగా ప్రవర్తించడు తదనుగుణంగా ఆలోచన చెయ్యడు అందువల్ల ఈ మన్మధునామ సంవత్సరంలో మనసు ప్రాధాన్యత ఎక్కువ ఈ మనస్సును జాగ్రత్తగా ఉన్నట్టయితే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నట్టుగా మనసే మనకుండేటువంటి సుఖ దుఃఖాలను కలిగిస్తుంది ఆ మనసును జాగ్రత్తగా ఉన్నట్టయితే మన్మధుడు యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటుంది ఈ ఉగాది పండుగ శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పండుగ మనకిచ్చేటువంటి సందేశాన్ని విని ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందాం ఈ ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు అట్లాగే అమెరికాలో ఇంగ్లాండులో మారిషస్లో ఆఫ్రికాలో దుబాయ్లో సింగపూర్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళంతా ఉగాది పండుగ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ ఉగాది చెప్పేటువంటి సందేశం ఏమిటో శ్రవణం చేద్దాం పంచాంగ శ్రవణాలు కవితాగోష్ఠులు మామిడి తోరణాలు ఉగాది పచ్చడి ఇవన్నీ కలిసి వీటి సమాహారమే ఉగాది పండుగ తెలుగు వాళ్ళకిది చైతన్య నూతన జీవనానికి నాంది శుభారంభం జయానికి విజయానికి మన్మత సుగానందాలకు ఆరంభం నాంది వాక్యం ఈ ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ మన జీవితాలకు స్ఫూర్తినివ్వాలి జీవితంలో ఏర్పడే సుఖదుఖాలకు పొంగిపోవటాలు కృంగిపోవటాలు లేకుండా స్థితప్రజ్ఞుడిగా ఉండాలని ఉగాది చెబుతుంది నిరాశా నిస్పృహులు కలిగిన అవి ఋతువుల్లో వచ్చే సిసరం లాంటివని అవి జీవితాన్ని మోడు చేసినా బాధామయం చేసినా వాటికి కురిగిపోకుండా చెలించకుండా భగవంతుడిపై భారం వేసి వసంతం కోసం ఎదురు చూడాలని అంటుంది ఉగాది పండుగ పురుష ప్రయత్నంతో భగవంతుని యొక్క తోడ్పాటుతో మంచి పనులు చేస్తూ మంచి ఫలితాలను పొందాలని జీవితాన్ని విజయవంతం చేసుకోవాలనేదే ఉగాది పరమార్థం ఉగాది సందేశం అదే మన్మథ సంకేతం ఈ శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది సందేశాన్ని మన హృదయాల్లో దాచుకుందాం జీవితాన్ని సుమధుర వసంత శోభలా చేసుకుందాం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని శ్రీ మన్మథనామ సంవత్సరాన్ని మనసారా ఆహ్వానిద్దాం సుస్వాగతం చెబుదాం స్వాగతం సుస్వాగతం ఓ మన్మధనామ సంవత్సరమా మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచేటట్టుగా కాలాన్ని మాకు అనుకూలంగా చేయి అంటూ ప్రార్థన చేద్దాం ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ ఉగాది ఉత్సాహాన్ని హృదయంలో దాచుకుందాం మంచి బిడ్డలుగా మంచి తల్లిదండ్రులుగా దేశభక్తుల్లా తెలుగు తల్లి ముద్దు ఆదర్శ పౌరుల్లా మంచి అన్నదమ్ముల్లా అక్కచెళ్లులా మంచి భార్యాభర్తలుగా అన్నిటికీ మించి మంచి మనుషుల్లాగా జీవిద్దాం మళ్లీ వచ్చే ఉగాది శ్రీ దుర్ముఖి సంవత్సరం ఉగాది ఏప్రిల్ ఎనిమిది రెండు పదహారు శుక్రవారం దాకా ఈ ఆనందాన్ని దాచుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం శ్రీ మన్మహనామ సంవత్సరానికి శుభాభినందనలు తెలుపుతూ మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ వచ్చే ఉగాది దాకా ఆనందంగా జీవనాన్ని గడుపుకుందాం పెద్దలు చెప్పినటువంటి శాస్త్ర మర్యాదను పాటించి మానవుడిగా చేయాల్సినటువంటి కర్తవ్యాలను బాధ్యతలను నిర్వహిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవంతూ కాషది పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరైత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అధనా సధనాస్సంతు జీవంతు శరదా శతం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనుజాయ సాభౌమాయ మంగళం ఓం శాంతిహి శాంతిహి శాంతిహి